అన్నీను హరిసేసే అటమటాలే ఇవి పన్నిన సుజ్ఞానికి బయలైతోచు ఇరుపై అవ్వలవ్వల తిరుగుచుండేటివేళ తిరిగినట్ల నుండు దిక్కులెల్లాను సిరుల సంసార భ్రమ చిక్కిన జీవునికి పరగ ఐహికమే పరమైతోచు చొగసి యుద్ధము నీడ చూచిన వేళ తనకు మగుడ వేరక రూపు మతి తోచును తగిలి ఎట్లానే పో తను తానెరుగకున్న నిగిడిన పుట్టువులు నిజమైతోచు కదిసిన సకలాంధకారమంతటా కప్పి ఉదయమైతే నన్నీ నుదిగినట్టు హృదయపు శ్రీవెంకటేశుడు తెల్లవిరైతే మదిలో అజ్ఞానము మాయమయీతో చూ